ఈ అడవిలో ప్రవేశిస్తాడు ఇహ దేహేంద్రియాదిగనే ప్రవిష్ట ఈ సంసారమునందు ఇహ అంటే ప్రత్యక్షం తనచేత ప్రత్యక్షముగా తెలియబడుతూ ఉండే అనాత్మయైన దేహేంద్రియాదులనే అడవిలో ప్రవేశిస్తాడు ప్రవిష్ట అసంసారి అవడానికి అసంసారి సంసారి కాదు అవడానికి సంసారి కాదు ఇప్పుడు సంసారం అనేది సుఖ దుఃఖ రూపంగా ఉంటుంది సుఖము దుఃఖము సుఖం వెనకాల దుఃఖము దుఃఖం వెనకాల సుఖము అదే సంసారం సంసారం అంటే అలాగే ఉంటుందండి ఓ క్షణంలో సుఖం ఓ క్షణంలో దుఃఖం అంతే కదా అలాగా ప్రవాహం కింద పోతూ ఉంటాయి సుఖం సుఖం అనుకుంటాడు ఇంతట్లోకి దుఃఖంలో పడతాడు వచ్చేది దుఃఖం పడుకుంటుంటే మళ్ళీ ఏదో సంథింగ్ చూసి చేస్తే ఉత్సాహాన్ని కల్పించింది ఏదో ఒక దానికి వస్తుంది మళ్ళీ కొంత సుఖం అనిపిస్తాడు మళ్ళీ ఇంట్లోకి సుఖంగా ఉన్నాం అనుకునే లోపల మళ్ళీ ఇంట్లోకి దుఃఖంలో పడతాడు ఈ క్రికెట్ మ్యాచ్లాగా ఈ క్రికెట్ మ్యాచ్లో ఎవడో వెళ్తాడు బాగా కొట్టిస్తున్నాడు బాగా కొట్టేస్తున్నాడు అంటే అవిటైపోతాడు అవిడైపోయేప్పటికీ అయితే అయ్యో టీం మళ్ళీ ఇప్పుడు ట్రంబుల్లో పడిపోయింది అంత ఆ అంత క్రితం వల్ల టీమ్ ఈజ్ డూయింగ్ గ్రేట్ మంచి మంచి ఛాన్సెస్ ఉన్నాయి అవుట్ అయిపోయాడు అవుట్ అయిపోయేప్పటికీ అవుట్ అవుట్ అయ్యాడు వాడు పక్కన ఒకటి అవుట్ అయిపోయాడు దాంతో టీమ్స్ ఫార్చ్యూన్స్ హ్యావ్ నోస్ డైవ్డ్ మళ్ళీ వీళ్ళు కామెంట్రేటర్స్ ఈ టీం యొక్క ఛాన్సెస్ బాగా స్లిమ్ ఉన్నాయంట ఈ లోపల ఎవడో ఎవడో లాస్ట్ బ్యాట్స్మెన్ వచ్చేసి గట్టిగా నాలుగు రన్లు మళ్ళీ గట్టిగా కొండ పెడితే టీమ్ ఛాన్సెస్ హ్యావ్ కమ్ బ్యాక్ మంచి రివైవల్ The winning chances are up. This is not the case. Ah In no the four years, there is no doubt. Up, up, up, up, up. Then there is no doubt. The first word is. Hello? There is no doubt. In the life there is no doubt or doubt. If you have a good time, then you have a good time. If you have a good time, you will go to the same. If you go to the same, you will go to the same. This is the samsarama. ఓడిన వాడు నెగ్గుతారు నెగ్గిన ఓడి నెగ్గుతారు నెగ్గేవాళ్ళు నెగ్గి దగ్గరు ఓడి నెగ్గుతారు నెగ్గిన వాళ్ళు వాళ్ళు ఓడి ఓడిపోయారు ఊరికే వెన్నీ భ్రమలో ఉంటారు నెగ్గేమని అలా తాత్కాలికంగా ఉంటుంది భ్రమ ఆ భ్రమ కూడా తొలగిపోయిన తర్వాత ఏడుస్తారు సంసారంలో నెగ్గడం లేదు ఓడ మహా స్వప్నం వంటిది ఇంకే అలా చెప్తారు వేదాంత క్లాసుల్లో వైరాగ్యం కోసం అలా చెప్తూ ఉంటారు మరో ఏదో ఏదో అనుకోకండి సో వీడు అసంసారే అవడానికి అసంసారీ సన్ కానీ అసంసారి అయ్యుండే ఏం చేస్తున్నాడండి ఏ సంసార ధర్మమును వర్తతే అసంసారే అయ్యుండి దేహము ఇంద్రియములు వీటితోటి తదాత్మ్యాన్ని చెంది పరిచ్ఛిన్నాభిమానములు అలవాడే పరిచ్ఛిన్నాభిమానం అండి పరిచ్ఛిన్నాభిమానమే మహాకృష్ణ ఇప్పుడు ఈ పిల్లవాడు నా కొడుకు దోషం సంసారం ఈ సృష్టిలో ఉండే పిల్లలందరూ కొడుకులు లాంటి వాళ్ళే ప్రేమ కొడుకైతే ఏం చేస్తారు భోజనం చేస్తారా బ్రెడ్ తిన్నట్టుగా తింటక ప్రేమిస్తారు కొడుకైతే అంతే కదా కొడుకైతే చేసింది ప్రేమించడమే కదా ఈ సృష్టిలో ఎంతమంది యంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ నా కొడుకులే అని మీరు ప్రేమించండి అయిపోయింది మీకు బంధం తొలగించండి పరిచ్ఛిన్నాభిమానమే బంధం కొంత డబ్బు నాది అంటే బంధం ఈ సృష్టిలో ఉన్న డబ్బంతా నాదే మీ జేబులో డబ్బంతా నాదేనండి మీ అందరి జేబుల్లో ఉన్న డబ్బంతా నాదే నాకు డబ్బు ఇస్తారంటారా ఇద్దరు మీ జేబులో ఉన్న డబ్బు నాదేగా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటా మీరేమి చింత చేయకుండా ఉండవండి బంధం లేదంటే కాదు మీ జేబులో యాభై రూపాయలు ఉన్నాయి దాంట్లో పార్టీకి నాది ఇచ్చేసేయండి ఇప్పటికి ఇప్పుడు ఇచ్చేయండి అంటే అంత అర్జెంటే ఉంది తర్వాత ఇస్తానులే అంటే బంధం ప్రారంభం పరిచ్ఛిన్నాభిమానమే బంధం సృష్టిలో ఉన్న ధనమంతా నాదే బంధం లేదు సృష్టిలో ఉన్న పిల్లలందరూ నా సంతానమే బంధం లేదు తర్వాత దీంట్లో ఇంకో సీక్రెట్ ఉంది ఇప్పుడు ఓ పండితుడు ఉన్నాడు ఓ వ్యాకరణ పండితుడు ఉన్నాడు ఆయనకి కిరీటం పెట్టి షాలువా కప్పి మెళ్ళలో మాల వేశారనుకోండి ఇప్పుడు ఆ మర్యాద ఆ సన్మానము నాకే చేశాను నేను వ్యాకరణం చదువుకున్నాను వ్యాకరణం చదువుకున్నందుకు చేశారు తప్ప చేతులకి కాళ్ళకి చేశారా వ్యాకరణానికి చేశాను నాలో ఉంది వ్యాకరణం ఆ సన్మానం నాకు చేసిన సన్మానం ఆ పండితుడికి ప్రభుత్వం వాళ్ళు ఏదో చేశారు అది నాకే చేశాను పరిచ్ఛిన్నాభిమానము పాండిత్యంలో ఉంది అంటే వాడు బుక్ అయిపోతుంది ఎక్కడ పాండిత్యం ఉన్నా ఎక్కడ సన్మానం జరిగినా ఎక్కడ ప్రతిష్ట కలిగిన అది నేనే నాదే వాడు పరిచ్ఛిన్నాభిమానం లేకపోతే వాడు బుద్ధుడు కాదు బంధునిర్భక్తుడైపోతాడు సీక్రెట్ పరిచ్ఛిన్నమైన దేహము నేను నాదే అనుకున్నాడే బంధం సుఖం కానీ దుఃఖం కానీ అందరికీ సమానమే సుఖం వా ఎదివా దుఃఖం సయోగీ పరమోమత ఆత్మౌపమ్యేన సర్వత్ర అని ఆరోగ్యంలో అన్ని సందర్భాల్లోనూ తనతో పోలిత సుఖమైనా తన సుఖము వంటిదే ఇతరుల సుఖము తన సుఖము వంటిదే అంటే తనకు తన సుఖము ఎంతటి అనుకూలమో ఎంతటి అభిలక్షణీయమో ఇతరులకు కూడా అదేవిధంగా అభిలక్షణీయము తనకు దుఃఖము ఎంతటి ప్రతికూలమో ఎంతటి విరుద్ధమో ఇష్టపడనిదో ఇతరులకు కూడా దుఃఖము అట్టిది తన ఆకలి ఎట్టిదో ఇతరుల ఆకలి కూడా అట్టిదియే అని మీరు ఆత్మౌపమ్యైన పరిచ్ఛ పరిచ్ఛిన్నాభిమానం లేకపోతే మీరు బద్ధుడు కాదు ఈ సంసారంలో ఉన్న దుఃఖమంతా నాదే అన్నవాడు విముక్తుడు వాడికి మోక్షమే కానీ పరిచ్ఛిన్నమైన దుఃఖం నాకు వచ్చిన ఈ దుఃఖమే నాది వాడు ఏడుపే సంసారంలో ఉన్న సుఖమంతా నాదే ఆనందమంతా నాదే వాడు ముక్తుడు నాకు పర్టికులర్గా వచ్చిన సుఖమే నాది వాడు బుద్ధుడు పరిచ్ఛిన్నాభిమానమే దుఃఖహేతుడు పరిచ్ఛిన్నమునందు మీరు అభిమానం లేకపోతే మీరు విముక్తులేటుక కాబట్టి దేహేంద్రియాది సంసార ధర్మం అనువర్తే దేహేంద్రియాదులను బట్టి వచ్చేటువంటి సంసారం యొక్క ధర్మాలన్నీ కూడా వీడు అనుసరిస్తూ ఉంటాడు సంసారం యొక్క ధర్మాలంటే ఏమిటండి సుఖీ దుఃఖీ సుఖము దుఃఖము సంసారంలో ఓసారి ఇతరులు ప్రేమగా మాట్లాడతారు వీళ్ళు సుఖాన్ని అనుభవిస్తారు ఇంకోసారి ఇతరులు పురుషంగా మాట్లాడతారు దుఃఖాన్ని అనుభవిస్తాడు ఒకప్పుడు ధనం లభిస్తుంది ఉత్సాహపడతాడు ఇంకొప్పుడు ధనం పోతుంది ఏడుస్తూ ఒకప్పుడు బంధు సంయోగము సుఖాన్ని అనుభవిస్తాడు మరొకప్పుడు బంధునియోగము దుఃఖాన్ని అనుభవిస్తాడు అంటే ఈ సంసార ధర్మాలను అలా అనువర్తిస్తూ ఉంటాడు ఈ లోపల బాల్యం పోయి ఎవన వస్తుంది అది పోయి మధ్య వయస్సు అది పోయి వృద్ధాప్యం అది పోయి మృత్యువు పోతుంది ఈ జగ ఈ జన్మభూత మళ్ళీ ఇంకో తోట పుట్టడము ఈ ప్రవాహం పోతూ ఉంటుంది ఇదే సంసారము పరిచ్ఛిన్నాభిమానాన్ని బట్టి ఈ పరిచ్ఛిన్నాభిమానాన్ని పరిచ్ఛిన్నాభిమానము అనే ఆ సమాసపదం అర్థమైందండి అల్పమునందు నేను నాది అనే అభిమానము కలిగి ఉంగుట అల్పమునందు ఎప్పుడు అల్పాన్ని పట్టుకోకూడదు ఏది అల్పం దన్ వర్తికం యహ భూమా తత్సుఖం యోవై భూమా తత్సుఖం భూమా పుల్లింగం పులి గురించి గమనం చదువుకున్నాం యోవై భూమా తత్సుఖం ఏది అల్పమో అది మృత్యు ఏది విశాలమో అది ఆనందం ఇల్లు కూడా ఇది నాయిల్లో అనుకున్నవాడు దుఃఖమే ఆకాశమే పందిరి ఆకాశమే పైకప్పు భూమే ఫ్లోరు ఫ్లోరింగ్ అన్నట్టుగా జీవించేసి వాడు వాడు మహాజీ మహానంద అభినయపూర్వకంగా వర్ణిస్తారు అభినయము అంటారు అభినయం చేస్తారంటే యాక్ట్ అవుట్ యాక్ట్ అవుట్ దేహాది దేహేంద్రియ సంఘాతోస్మి ఈ పది చిన్న అభిమానం ఇలా ఉంటుంది ఈ దేహేంద్రియ సంఘాతమే నేను అంటాడు ఇప్పుడు ఒక ఆయన ఒక ఆయన ఉన్న అంటే దేహేంద్రియ సంఘాతమే నేను ఉన్నది ఎలా ఉంటుందో మీకు నేను యాక్ట్ అవుట్ చేసి చూపిస్తున్నాను ఒక ఆయన ఉన్నారు ఆయన బాగా పెద్ద పొట్ట ఈ పొట్ట స్వామి మధ్యప్రదేశ్ని వేరు పెట్టారు మధ్యప్రదేశ్ ఆయన అంటారు మధ్యప్రదేశ్ని రెండు రాష్ట్ర ఓ దాని నుంచి విడగొట్టేసినా కూడా ఇంకా పెద్దది ఇంకా పెద్దది భారతదేశ చిత్రపటం తీసుకుంటే ఛత్తీస్గఢ్ తీసేశారు దాని నుంచి అయినా పెద్ద రాష్ట్రం అది చాలా పెద్ద రాష్ట్రం ఒకప్పుడు మధ్యప్రదేశ్ ఇస్ ది బిగ్గెస్ట్ స్టేట్ ఛత్తీస్గఢ్కి సపరేట్ చేసే అయినా పెద్దదే అలాగే మధ్యప్రదేశ్ ఎప్పుడు పెద్దది స్వామీజీ యొక్క చాలా ప్రేమగా చాలా అపంగా చెప్తారు ఆయన అనివే పెద్ద పుట్ట పాట్ బెల్లి అంటారు పాట్ చేస్తారు పాట్ బేకర్ ఉన్నాడు పాట్ బేకర్ అంటే కులాలుడు కులాలు ఏం చేస్తారు కుండలను తయారు చేయను నేను కులాలుడికి నేనేమీ తీసుకోలేదు చూడు నేను కుండలు తయారు చేశాడు ఈ ఈ పాట్ బెల్లిని తయారు చేశాడు అది చక్కగా ఇడ్లీలు దోశలు అన్నీ తిని తిన్న తిన్నాడు దీన్ని నిర్మాణం చేశాడు బెల్లి ఈ ఈ బెల్లి ఉంటుంది పెద్ద బెల్లి ఒక డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ చెప్పాడు చూడండి బిల్లి కొంచెం మీరు తగ్గించుకుంటే మంచిది బీపీలు ఇవేమి వస్తాయని చెప్పాడు చెప్తే ఆయనంటాడు పెద్ద పొట్ట ఉంటే ధనలక్ష్మికి చిహ్నము అంటాడు ధనలక్ష్మికి చిహ్నంట పొట్ట కాబట్టి నాకు పొట్ట ఉంది నాకు ధనం ఉన్నది అని అదొక తృప్తి మొత్తానికి దేహేంద్రియ సంఘాతమే నేను అదుతున్నాను ఇప్పుడు శంకర్లు యాక్ట్ ఊపి చేస్తున్నారు కృషి బెంగా నేను కృషించిపోయాను అని బెంగా దుఃఖిస్తాడు కృషించిపోయానని సన్నగా ఉన్నవాడు దుఃఖిస్తాడు స్థూల నేను లావుగా ఉన్నాను బాబోయని లావుగా ఉన్నవాడు దుఃఖిస్తాడు ఇద్దరూ దుఃఖిస్తూ ఉంటారు వాస్తవానికి ఆత్మస్వరూపం కృషము కాదు స్థూలము కాదు కానీ ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ చూశా ఓ మందు అడ్వర్టైజ్మెంటు టీవీలో అడ్వర్టైజ్ చేస్తారవే మనికే పనిచేయవు వాడు లావుగా ఉన్నారా అయితే మా మందు వాడండి ఆ మందు పేరు న్యూట్రీ లాస్ ఇది వాడితే మీకు సన్న పడతారు వాడే అడ్వర్టైజ్మెంటే వాడే అదే కంపెనీ వాడు ఒకవేళ మీరు సన్నగా ఉండి బాగా సన్నగా ఉన్నారని దుఃఖపడుతున్నారా అయితే మా ప్రోడక్టే వాడండి న్యూట్రీ అదే అదే తయారు చేసి కొన్నింటికి న్యూట్రీ లాస్ అని కొన్నింటికి న్యూట్రీ గెయిన్ అని లేబుల్స్ వేస్తాడు ఏదో ప్రెసర్పిండి వినప్పిండి ఇలాంటివి ఏవో కొన్ని కలిపి దానికి ఏదో కొంత షుగర్ కూడా యాడ్ చేసి ఇది న్యూట్రీ ఇది న్యూట్రీ గెయిన్ అని లేబుల్స్ మార్చి పెడతాడు లేబుల్స్ మారుస్తాడు లేబుల్సే తప్ప దాంట్లో గెయిన్ లేదు లాస్ లేదు కృష స్థూల సుఖీ దుఃఖీ కాబట్టి మీరు సుఖియా దుఃఖియా చెప్పండి మీరు సుఖియా దుఃఖియా ఎన్ని సుఖాలు వచ్చి అలా చూస్తుండగా చేతులు జరిగిపోయాయని అయితే మీరు దుఃఖీ ఎన్ని దుఃఖాలు చూసి దాటుకుని వాటిని అన్నింటినీ దాటుకుని వచ్చి మీరు నిలబడున్నారు ఎన్ని దుఃఖాలు దాటుకుని వచ్చారు ఇక్కడికి జీవితంలో ఎన్ని నిరుత్సాహాలు ఎన్ని నిస్పృహలు ఎన్ని దుఃఖాలు ఎన్ని నష్టాలు అన్నిటినీ దాటుకుని దాటుకుని దాటుకుని ఇప్పుడు ఇలా నిలబడి ఉన్నామంటే వీడు స్వరూపమే దుఃఖమైతే వీడు ఎప్పుడో ఖర్చు అయిపోవాల్సిన వాడు వీడు స్వరూపం దుఃఖం కాదు అలా వస్తుంది ఇప్పుడు ఆకాశంలో మేఘాలు వస్తే పోతాయి ఆకాశం ఎలా ఉందో అలాగే ఉంది వీడు అలాంటి వాడు ఇఫ్ యూ లైక్ స్పేస్ కానీ పరిచ్ఛిన్నాభిమానం కారణంగా నేను సుఖిని నేను దుఃఖిని అనుకుంటూ పరమాత్మతాం అజానన్నాత్మన అందుకే సమస్య ఏమిటంటే ఆత్మన పరమాత్మతాం అజానన్ తన యొక్క పరమాత్మస్వరూపాన్ని తెలుసుకోకపోవడం చేత పరిచ్ఛిన్నమునందు అభిమానానికి అలవాటు పడి ఆ మహారాజకుమారుడు నేను వ్యాధుదను అనే అభిమానానికి అలవాటు పడినట్టుగా వీడు అలవాటు పడు ఉంటాడు త్మక ఎవడ ఎవడైనా చెప్తాడండి శేఖీని కూర్చోబెట్టి నువ్వు బిజినెస్ మ్యాన్ కావు ఎవడైనా చెప్తాడా నేను ఒక పర్సనల్ అనుభవం చెప్తాను మీరు నన్ను మన్నిస్తారా ఈ చిలుకూరు దగ్గర ఒక పెద్ద యాభై ఎకరాల స్థలంలో ఫామ్ హౌస్ హోటల్లో ఉన్నాయి అక్కడ అల్లటివి కూడా ఉంటాయి అక్కడ హోటల్ అక్కడ మీరు బుక్ చేసుకుని వెళ్ళి మకాన్ చేయచ్చు అక్కడ రిసార్ట్ సెంటర్ రిసార్ట్ నేను అనుకోకుండా ఆ రిసార్ట్లో ఉన్నాను ఒకరోజు అదేందులో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఉన్నాను సరే నేను భోజనం కడుపులో ఫోన్ చేసాం విశ్రాన్ని తీసుకున్నాం నేను నడువు వాళ్ళకి విషయాన్ని తీసుకుంటుంటే ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే ఫోన్ వచ్చేయి మూడింటికి మీరు వచ్చి వేదాంతానికి చెప్పి చెప్పాల్సి ఉంటుంది అని సరే ఆ పరిస్థితి అటువంటిది వెళ్ళారు ఎవరిలో తెలుసుకున్న వాళ్ళు ఇట్స్ ఎ సీఈఓస్ కాన్ఫరెన్స్ అందరూ సీఈఓస్ అందరూ ఉన్నారు ఈ కింగ్ ఫిషర్ సీఈఓ కూడా సీఈఓ ఎవరో కూడా ఉండే కింగ్ ఫిషర్ కూడా ఒకరు ఉండే ఇది ఇప్పుడు మాట కాదు ఇది ఆయన కాదు ఆయన టాప్ మ్యాన్ ఆయన అనుచ అనుచతుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఒకళ్ళు ఉండే ఎవడో నాలుగైదేళ్ళ పెడతాం తర్వాత టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ ఉండే ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జిక్యూటివ్స్ అందరూ ఉన్నారండి రియల్ ఇంకా కెమికల్ ఎగ్జిక్యూటివ్స్ చాలామంది ఉన్నారు ఎన్ఆర్ఐలు ఉన్నారు వీళ్ళందరూ సీఈఓస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఎంతమంది ఉన్నారు యాభై మంది అరవై మంది ఉన్నారు ఆ రిసార్ట్ హెడ్ కూడా ఉన్నాడు ఈజ్ ఆల్సో చీఫ్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళకి ఆ రిసార్ట్లో టైం షేర్ బేసిస్ మీద అపార్ట్మెంట్లు కూడా మెయింటైన్ చేసుకుని వాళ్ళు కొంతమంది ఉన్నారు అంతా ఈ క్యాటగిరీ వాళ్ళు వాళ్ళు యాభై ఉన్నారు యాభై మంది యాభై ఉన్నారు నన్ను నన్ను చెప్పమన్నారు ఏమిటి కర్మయోగము టాపిక్తున్నారు ఇంక ఇంకెవరూ దొరకలేదు వాళ్ళ కర్మయోగం చెప్పడం ఆరంభించాను నన్ను చెప్ప నేనేం చెప్తాను కర్మయోగం భగవద్గీత కర్మయోగాన్ని తీసుకుని నేను చెప్పడం ప్రారంభించాను వాళ్ళు అరగంట అయ్యేప్పటికీ వాళ్ళకి అర్థమైపోయింది వీటి లెక్చర్ ఇది ఒక దారిలో నడవట్లేదు ఇది ఇది ఏదో అదో దారిలో పోతుంది వాళ్ళు వేదాంతం అంతకుముందు కొట్ట విన్నారు వాళ్ళు విన్న వేదాంతం స్థైల్లో ఇది లేదు అన్నది అర్థమేది తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ విషయంలో వాళ్ళు చెప్పారు మేము కర్మయోగా గురించి విన్నామా కానీ నువ్వేమో నువ్వు చెప్పిన దానికి మేము విన్నదానికి అక్కడా పోలిక లేదు నువ్వు ఈ దారిలో పట్టించేవు దాన్ని అని వాళ్ళు ఒకళ్ళిద్దరు అడిగారు ఆ చీఫ్ అన్నాను చూసారా అతను ఇంప్రెస్ అయ్యాడు కూడా ఇంప్రెస్ అయ్యాడు మీరు ఎప్పుడైనా మళ్ళీ ఇటువంటి లెక్చర్కి పిలిస్తే వస్తారా అని అడిగారు అది ఎందుకంటే వాళ్ళు పిలిచేది ఉండదునే వెళ్ళేది ఉండదు ఓకే అనుకోవడానికి కానీ ఇంప్రెస్ అయ్యాడు ఉన్నప్పటికీ అక్కడ వాళ్ళు ఫండమెంటల్గా ఓ ప్రశ్న అడిగారు ఏమనంటే సో వెన్ వీ వర్క్ ఫర్ సమ్ పెర్సనల్ బెనిఫిట్ పెర్సనల్ బెనిఫిట్ కోసం మేము పని చేసినప్పుడు మీ సిద్ధాంతం ప్రకారం అది కర్మయోగము అవుతుందా అవదా అని అడిగారు నేను చెప్పాను చూడండి దీంతో నా సిద్ధాంతం లేదు పర్సనాలిటీస్ టు నాట్ కౌంట్ మీరు నన్ను ఒక పర్సనాలిటీ కన్నా మీరు కౌంట్ చేయదు మిమ్మల్ని మీరు కూడా పర్సనాలిటీస్గా కౌంట్ చేయడం మానేస్తేనే మీకు వేదాంతం అర్థమవుతుంది వాళ్ళకి నచ్చదా మాట కాబట్టి మీరు ఈ బేసిక్ ప్రెమిస్టికి మీరు అంగీకరిస్తే నేను చెప్తా అంటే చెప్పండి చూడు యూ గివ్ లెస్ అండ్ టేక్ మోర్ దట్ కెన్ నెవర్ బి కర్మయోగా అని చెప్పారు అది కర్మయోగంలా అవుతుందండి యు గివ్ లెస్ అండ్ టేక్ మోర్ హౌ కెన్ డట్ బి కర్మయోగ ఫండమెంటల్ ఆఫ్ కర్మయోగానికి విరుద్ధం అవలేదు అది జీవనే యావత్ అదానం స్యాత్ ప్రధానం తత్వధితం అని శ్లోకం ఉంటుంది భగవద్గీతలోది కాదు జీవితంలో తీసుకున్నది తక్కువ ఉండాలి ఇచ్చేది ఎక్కువ ఉండాలి అది కర్మయోగం అవుతుంది తప్ప ఎక్కువ తీసుకుని తక్కువ ఇస్తూ కర్మయోగం ఉంటామేమి యు డూ బిజినెస్ you have to do your business as a samsari you, ha, you have a right to do your business so nyayabaddhanga business chesthuna untaru god bless you meek punyam kuda ostundi but you are not following the path of karma yoga nenu karma yoga chestu untaru bolu ee see ulladhu main karma yoga chestu unta nenu undalu you are not doing karma yoga meer employment icha untaru no you are not given employment you are extracting service you are extracting work equal to the money you give is not a little more than private industry law government lo karma yoga undu tappa government gives some karma yoga market is going double modern private industry modern in private industry యూ నో వీఆర్ గివింగ్ ఎంప్లాయమెంట్ దేట్ are వీఆర్ డ్యూయింగ్ కర్మయోగా నో యూ ఆర్ నాట్ గివింగ్ డూయింగ్ కర్మయోగా తర్వాత నేను ఇంకో మాట్లాడిగాను డిడ్ యూ స్టార్ట్ ది ఇండస్ట్రీ టు బికమ్ ఎన్ ఇండస్ట్రియల్స్ ఆర్ట్ టు గివ్ ఎంప్లాయ్మెంట్ వాట్ ఈజ్ యువర్ గోల్ యూ వాంటెడ్ టు బికమ్ రిచ్ సో యూ స్టార్టెడ్ అన్ ఇండస్ట్రీ యొ నో సొసైటీ బెనిఫిటెడ్ డోంట్ థాంక్ అబౌట్ సొసైటీ ఇస్ బెనిఫిట్ యూ టెల్ What is యువర్ so no, no, uh, inspiration? What is the inspiration? కాంపిటీషన్ ఇవన్నీ కూడా కర్మయోగానికి విరుద్ధాలు నాట్ లైక్ ఇట్ దీనాట్ లైక్ ఇట్ దాన్ని ఎలా డైల్యూట్ చేయాలో అర్థం కాక నేను బాధపడ్డా కర్మయోగాన్ని చెప్పమంటే ఇంకేం చెప్తాం కాబట్టి ఈ కథ మీ చెప్పానంటే సత్యాన్ని స్వీకరించను అంత తేలిగ్గా స్వీకరించరు పరిచ్ఛిన్నాభిమానము మీరు చెప్పి చూడండి ఎవరికైనా యు కెన్ నాట్ టెల్ దట్ దే డోంట్ యాక్సెప్ట్ ఇట్ కానీ ఇక్కడ మనం ఎటువంటి వాడిని చూస్తున్నాము అంటే ఓపెన్ మైండ్ తోటి స్వీకరించే వాడిని మనం చూస్తున్నాము నత్వం ఏతదాత్మక నీవు ఇటువంటి వాడము కాదు ఈ సుఖీ దుఃఖీ ఈ పురుష స్థూల ఇవేమీ నీవు కావు పరమేవ బ్రహ్మాసి అసంసారీ నీవు పరబ్రహ్మవు సంసారి కావు నువ్వు అసంసారి ఇది ప్రతిబోధిత ఆచార్యేణ అది ఆచార్యుడు ఈ విధంగా బోధించాడు ఆచార్యుడే బోధిస్తాడు కరుణామయుడైన ఆచార్యుడే బోధిస్తాడు ఇంక బోధించరు ఇప్పుడు మీకు ఎప్పుడైనా గమనించండి అసలు వేదాంతాన్ని బోధించే ఆచార్యులే బోధించడం మానేశారు బోధించడం మానేసి డైల్యూట్ను చేసేసి డైల్యూట్ కూడా కాదు అడల్టరేషను అండ్ కాంట్రడిక్షన్ చేసి బోధిస్తున్నారు బోధించవలసిన ఆచార్యులే అలా బోధిస్తున్నారు అలాంటిది యుకాంతి ఎక్స్పెక్ట్ ఉపాసకుడిని పురోహితులను మీకు నిష్కర్మ నిష్కామంగా బోధించాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు పురోహితులు ఏమంటాడంటే మీరు వ్రతం చేశారు కదా ఇది కూడా చేస్తే మీకు ఇంకా మరింత లాభం వస్తుందంటాడు అని మీ చేతి ఇంకోటి చేయిస్తాడు ఉపాసకుడు నువ్వు ఎంత ఉపాసన చేసావో దీనికి ఇది జోడించి ఇంకా లాభం వస్తుందంటే కానీ మనలో ఉండే లోభ ప్రవృత్తిని కామనా ప్రవృత్తిని వాళ్ళు పైకి తీసుకొచ్చి కర్మల్ని ఉపాసనల్ని ఇస్తారు లోభ ప్రవృత్తిని కామనా ప్రవృత్తిని సర్వాత్మన తిరస్కారం చేసి నీవు నిర్లోభంగా ఉండు నిష్కామంగా ఉండు అని చెప్పేటువంటిది వేదాంత శాస్త్రం ఒక్కటే అక్కడే చెప్తారు ఇటువంటి మాటలు ఇంకా వేరే అక్కడే చెప్పరు ఆ విధంగా ఒక ఆచార్యుడు చెప్తాడు చెప్తే వీడు దాన్ని స్వీకరిస్తాడు స్వీకరించి ఏం చేస్తాడు హిత్వాత్రయానువృత్తించ ఇది ఫండమెంటల్ కండిషను ఇప్పుడు ఆ రాజకుమారుడు వ్యాధ జాతి ప్రత్యయాన్ని తిరస్కరించాలి వ్యాధజాతి కర్మలను విడిచిపెట్టాలి అప్పుడే మహారాజ కుమారుడు అనే ప్రత్యయము స్థిరమవుతుంది మహారాజ కర్మలను చేయగలుగుతాడు అది అట్టి పెట్టుకుని దీన్ని చేయలేడు అలాగే పరిచ్ఛిన్నాభిమానాన్ని బట్టి ఏషణాత్రయము వస్తుంది ఇది ఏషణ హిత్వాషణ వృద్ధి సంధృష్టి హిత్వైషణ అయింది అది హిత్వాన్ని విడిచిపెట్టి ఏషణాత్రయము అంటే మూడు కామనా అర్థం ఏషణ ఎందుకంటే కామన ఇవి మూడు అంటే కామనలు అసంఖ్యాకాలుగా ఉంటాయి అంటే మనుషుల కోరికలు ఎన్ని ఉంటాయండి ఎన్ని ఉంటాయంటే ఏం చెప్తారు వాటికి ఏది సంఖ్య ఉండదు అలాగా గుట్టలు గుట్టల కింద ఉంటాయి కోరికలు ఏమో కోరికలు వస్తూనే ఉంటాయి ధనమే ఉందనుకోండి ఎంత ధనాన్ని సంపాదించినా ఇంకా సంపాదించాలనే ఉంటుంది భోగాల్ని ఎంతలా అనుభవించినా ఇంకా అనుభవించాలనే ఉంటుంది ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ హోటల్లో నైస్ బ్రేక్ఫాస్ట్ ఇప్పటికి ఎన్నిసార్లు చేస్తుంటారా వెయ్యి సార్లు చేస్తుంటారా ఇంకోసారి చేయాలని అనిపిస్తుందా లేకపోతే చాలు అనిపిస్తుందా అంటే అలాగే అలాగే ఉంటుంది ఇది కామన్ అలాగే ఉంటాయి కాబట్టి అవేమీ అవి వాళ్ళందరూ పోయి ఏమీ కావు రసంచకాలుగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ అసంఖ్యాకములైన కామనలన్నింటినీ వాటిని మూడు రాశులు కింద పోశారు మూడు రాశులు ఇదో రాశి ఇదో రాశి ఇదో రాశి వాటికి ఏషణాత్రయము అనిపారు ఈ యేషణాత్రయంలో రెండు సాధన ఇషణలు ఒకటి సాధ్యషణ ఆ రకమైన విచారం కూడా చేశారు శంకర్లు ఇప్పుడు డబ్బు మీద వీడికి కోరిక డబ్బు కావాలంటాడు డబ్బు ఏం చేసుకుంటాడు భోజనం చేస్తాడు డబ్బు కాదు ఖరీదైన భోజనం కోరుకుంది కావాలి కాబట్టి ఖరీదైన భోజనం మీద కోరుకుంటే డబ్బు మీద కోరుకుంటుంది కాబట్టి డబ్బు ఏమిటి సాధనం ఖరీదైన భోజనం ఏమిటి సాధ్యం కాబట్టి డబ్బు మీద కోరికనే ఏమంటారు సాధనైషణ అంటారు ఖరీదైన భోజనం మీద కోరికనే ఏమంటారు సాధ్యైషణ అంటారు యజ్ఞం చేయాలని కోరుకుంటుంది ఎందుకు స్వర్గానికి పోవాలి కాబట్టి స్వర్గం సాధ్యైషణ యజ్ఞమునందరి కోరిక యజ్ఞం చేయాలనే కోరిక దానికి కావాల్సిన సామానం అది పోగేస్తాడు డబ్బులు వసూలు చేస్తాడు అదేమిటది సాధనైషణ ఏవో కోరికలు సాధనైషణ సాధ్యైషణ ఇన్ని రకాలుగా ఉండి మొత్తానికి మూడు రాసులలో మొదటిది పుత్రైషణ పుత్రవీషణ ఎందుకో తెలుసునండి హిమం లోకం చేయతి ఈ లోకంలో పుత్రీషణ అంటే ఇది విచారము ఇది సంసారులకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందండీ నేను ఇందాక అది సిఈఓ దృష్టాంతం చెప్పాను అలాగే ఉండండి ఇది లైక్ దాన్ని బట్ అయినా కూడా మనకు తప్పదు విచారము పుత్ర ఇక్షణ వీరికి కావాలి పుత్రుల కోసం తహ తహ తహలాడిపోతాడు ఎందుకు పుత్రుడు ఎందుకు ఎందుకు నీ దేహమే నువ్వు కాదని తెలుసుకోరాటే అభిమానేసి పుత్రుడు కావాలని పొరుగులు తీస్తాడు ఎందుకు పుత్రుడు పుత్రుడు ఎందుకో తెలుసునండి ఫర్ టూ రీజన్స్ ఒకటి వీడు కొన్నింటిని పోగేస్తాడు పరిచ్ఛిన్నాభిమానిగా ఉంటూ కొన్నింటిని పోగేస్తాడు ఆ పోగేసినవి ఏమిటంటే ధనము ఆ ధనం పుత్రుడికి వెళ్ళాలి అయితే ఊళ్ళో బ్రిటిష్ వాళ్ళు అలా పెట్టారు అలా ఏమిటంటే ఏ మహారాజులకి సంతానం లేదో ఆ రాజ్యాలన్నీ బ్రిటిష్ పాలనలోకి వెళ్ళిపోతాయి దత్తత ఒప్పుకోము వీళ్ళు మన వాళ్ళు ఏదో దానికి వికల్పం పెడతారు కదా సందా అయితే దత్తత తీసేసుకుంటాం దత్తతలు అంగీకారం కాదు కన్న సంతానం ఉంటే ఆ రాజ్యము ఆ జమీందారీ కొడుక్కుపోతుంది లేకపోతే బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఝాంసీ రణితులు యుద్ధం అలాగే అది లా ఓ వైశ్రాగ అది ఒక కేసు అది మొత్తానికి ఆ సమస్య ఉంటుంది వీరికి వీడి ఇల్లు వాకిలు పోగేస్తాడు భూములు ఇల్లు వాకిళ్ళు పోగేస్తాడు ఇవి ఏమవుతాయి వీడు హఠాత్తుగా పోయాడు అనుకోండి ఏమవుతాయి కొడుకుంటే వాటిని సదుబాటు చేసుకుంటాడు కాబట్టి ఇహలోకంలో అసలు వీడు ఫస్ట్ ప్లేస్ ఈ నీడ్ నాట్ అక్యూములేట్ ఫస్ట్ అక్యూములేట్ చేస్తాడు ఈ అక్యూములేట్ చేసింది తన వంశం తన కొడుకు పోవాలి వాడు వాడు దీన్ని రిసీవ్ చేసుకోవాలి ఇన్హెరిట్ చేయాలి అందుకోసమని సంతానం మీద ఆకాంక్ష ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ నేను చచ్చిపోయినప్పుడు తలకురివి పెట్టాలి తలకురివి ఎవరు పెట్టారు ఇండి ఎందుకు ఎవరో వాళ్ళు పెడతారు ఆ సందర్భాన్ని బట్టి ఇప్పుడు సన్యాసి పోయాడు ఆ భక్తులు ఎవరో ఎక్కడో ఏదో చేస్తారు ఏదో చేస్తారు ఆ సందర్భాన్ని బట్టి ద న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్ గృహస్థ కొడుకులు వచ్చి శ్మిశానానికి పట్టుకో దహనం చేస్తారు సపోజ్ కొడుకు అమెరికాలో ఉన్నానుకోండి మేనత్త కొడుకు ఎవడో దహనం చేస్తాను వాడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏవో నదిలో స్నానం చేసేవాడు చేస్తారు ఆపుతారా ఆపదగా అమెరికాలో ఉన్నవాడు ఇది వాడు ఎప్పుడు వచ్చానో ఎప్పుడయ్యాను ఈ లోపల ఎవడో చేస్తాడు వీడికి ఎందుకు ఆ తర్వాత బతుకున్నప్పుడే దేహము నువ్వు కాదు అని తెలుసుకోరా అని శాస్త్రం చెప్తుంటే చచ్చిపోయిన తర్వాత నా దేహానికి ఏమవుతుందని వీడికి బంద్ ఏమిటి అందుకోసం పుత్రుడి మీద ఏషణ ఈ పుత్రేషణ అన్నది దీన్ని చాలా పరుషంగా విశ్లేషణ చేశారు జిడ్డు కృష్ణమూర్తి మొదలైన మహాత్ముడు జిడ్డు పుత్రుడి మీద ప్రేమ కాదు కంటిన్యూటీ మీద ప్రేమ వీడికి వంశము కంటిన్యూ అవ్వాలి కంటిన్యూటీ ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది కంటిన్యూటీ ఇస్ మిక్షర్ దెర్ ఈజ్ నో కంటిన్యూటీ ఇన్ దిస్ క్రియేషన్ అసలు కంటిన్యూటీ అనేది లేదు కాలాభిమానాన్ని బట్టి కంటిన్యూటీ భ్రమ కలుగుతూ ఉంటుంది వీడికి దెర్ ఈజ్ నో కంటిన్యూటీ బట్ వీడు ఒక టెర్మినాలజీ పెట్టుకుంటాడు మా వంశం కంటిన్యూ కావాలి మా ఫ్యామిలీ కంటిన్యూ కావాలి అని ఒక టెర్మినాలజీ పెట్టుకుని దాని మీద అభిమానం పెట్టుకుంటాడు ఆ కారణంగా పుత్రుడు కావాలి ఇన్ని రకముల అజ్ఞానము మూతగడితే పుత్రైషణ నిర్మాణం అవుతుంది స్వరూపానికి దీనికి సంబంధం లేదు పుత్రీషణ విత్తైషణ విత్త రకాలు డబ్బు తర్వాత పుణ్యము డబ్బు ఇహలోకంలో పుణ్యము స్వర్గానికి వీడు పరిచ్ఛిన్నాభిమానం లేకుండగా ఇహలోకంలో డబ్బు మీద లోభం కానీ పరలోకంలో పుణ్యమైన లోభం కానీ ఉండదు అది చిన్నభిమానాన్ని బట్టే వస్తాయి ఇవన్నీ అది విత్తషణ మూడవది లోకేషన్ వీటి అన్నింటిలోకి మోస్ట్ పెయిన్ఫుల్ మోస్ట్ డేంజరస్ లోకేషన్ వివేక చూడమని లోకేషన్ అని మించిన ఇంకొకటి లేదు మీకు చాలా పెయిన్ఫుల్ అది లోకేషన్ అంటే ఏమిటో తెలుసునండి ఇతరులు మన గురించి మంచిగా అనుక్కోవాలి అనే ఒక ప్రెషర్లో ఉంటాడు అది ఎంత పెయిన్ఫుల్లో మీరు ఆలోచించండి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు మట్టిలో ఉన్నా హ్యాపీగానే ఉంటారు డ్రస్ మంచిది వేసుకున్నా హ్యాపీగానే ఉంటారు చిరిగిపోయింది వేసుకున్నా హ్యాపీగానే ఉంటారు ఎందుకని వాళ్ళకి ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండదు ఆ లోకేషణ ఉండదు కానీ వీడు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత లోకేషణలో పడిపోతాడు లోకేషణ డ్రెస్ చేసుకునేది దేనికి లోకం కోసం డిగ్రీలు సంపాదించి దేనికి లోకం కోసం లోకం కోసం డిగ్రీలు సంపాదించి సంపాదించానని చెప్తాడు డిగ్రీలు సంపాదిస్తాడు పది మంది చేత కొంచెం విద్వాంసులు అనిపించుకోవాలి అందుకోసం డిగ్రీలు లోకేషణ తర్వాత ధనాన్ని పోగేసి దేనికి లోకేషణ సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించాలి సో ఈ విధంగా లోకేషణ తర్వాత లోకేషణలో మరణించిన తర్వాత స్వర్గానికి పోవాలి అది లోకేషణ కొంతమంది గోవును కూడా ఫిక్స్ చేసి పెట్టుకుంటారు ఓ గోవును ఒకదాన్ని కొని టోటలో కట్టేసేరే ఆ గోవు దానం చేయండిగా మీరు సరిగ్గా చేస్తారో చేయరు నేను ముందే ఏర్పాటు చేసుకున్నాను అని చేసి పెట్టుకుంటా లోకేషణ కాబట్టి లోకేషణ ద్విధం ఇహలోకానికి సంబంధించి పరలోకానికి సంబంధించి ఇది మూవీ యాక్షణ ఇప్పుడు ఆత్మస్వరూపం తెలియాలి అంటే ఈ మూడు వేషణలను విడిచిపెట్టాలి ఈ మూడు ఏషణలను మీరు ఎప్పుడైతే విడిచిపెట్టారో క్రమంగా పరిచ్ఛిన్నాభిమానము డైవ్యూట్ అయిపోతుంది పోతుంది పరిచ్ఛిన్నాభిమానం పోతుంది పోయి ఆకాశముగలే తయారవుతారు అన్షియస్నెస్ ఉంటుంది చైతన్యము అందరికీ ఉంటుంది సంసారికే ఉంటుంది జ్ఞానికే ఉంటుంది చైతన్యం సమానంగా ఉంటుంది కానీ ఆ చైతన్యములో ఆ పరిచ్ఛిన్నాభిమానము దట్ క్రిస్టలైజేషన్ కియ భావము అది జ్ఞాని యొక్క చైతన్యంలో ఉండదు జ్ఞాన యొక్క అవేర్నెస్లో నిన్న చెప్పాను కదా మీకు చాయిస్లెస్ అండ్ ఈగోలెస్ అవేర్నెస్ ఛాయిసెస్ ఉండవు ఈగో ఉండదు పరిచ్ఛిన్నాభిమానము ఉండదు ఎందుకంటే యక్షణలన్నింటినీ విడిచిపెట్టుకుంటాడు కాబట్టి యక్షణాత్రయాన్ని విడిచిపెట్టుకున్నాడు అయితే ఓ ప్రశ్న ఉపయోగిస్తుంది యక్షణాత్రయాన్ని విడిచిపెట్టేస్తే భోజనం ఎలాగా భోజనం ఎప్పుడు విత్తషణ లేదు పుత్రేషణ పుత్రేషణ లేదంటే ఇంకా భార్యా బిడ్డలు ఇంకేమి ఉండవు పుత్రేషణ లేదంటే ఉడికే కొడుకుని దూరంగా పెట్టి భార్యతో కలిసి కాదు పుత్రైషణ లేదంటే భార్య పిల్లలు ఇంకా అసంబాలన్నీ పోతాయి ఏమంటే విత్తషణ లేదంటే ఇంకా డబ్బు పోగేయడం అనేది పోతున్నాయి లోకేషణ లేదంటే యజ్ఞయాగాదులు చేయడము స్వర్గాదులు ఇవన్నీ గృహలోకంలో పేరు ప్రతిష్టలు స్టేటస్ సోషల్ స్టేటస్ ఏమీ ఉండవు అలా గాల్లో నిలకొని ఉంటాడు మరి భోజనం ఏం చేయమంటారు భోజనం చేయాలి దేహయాత్ర ఆ తర్వాత ఆత్మహత్య కింద అవ్వాలి ఆత్మహత్య ఒక్కర్లా దేహయాత్ర అవ్వాలి మరి ఏం చేయాలి అంటే భిక్షాచర్యం చేర అడుక్కు తిరగ చేశారు బుద్ధుడు అలాగే చేశాడు శంకరులు అలాగే చేశాడు ఈ కాలము పితప కాలము కనుక ఆ వ్యవస్థలు లేవు కనుక ఆ భిక్షాచర్యానికి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి తప్ప లేకపోతే భిక్ష చేసి మీరు దేహయాత్ర చేయడం కదా భిక్షాచర్యను చేత సో ఆ వాక్యం మీరు చదవచ్చు ఆ బ్రాహ్మణం ఉంది కొంచెం బిగ్ ఈ బ్రాహ్మణం లాగే పెద్దది దాంట్లో ఈ సన్యాసాశ్రమాలు ధర్మాలు అనేక విషయాలు చర్చకు వచ్చాయి నేను పాఠం చెప్పాను మానండి మీరు అవి చూస్తే పుస్తకంలో వస్తుంది పుస్తకాలు వస్తాయి ఇంకా ప్రధానంగా పుస్తకాలు వస్తాయి దగ్గర నాలుగైదు సంవత్సరాలు కుచ్చేసుకు పెట్టుకోండి ప్రతి వాళ్ళు డిపాజిట్ చేసేయాలి ఎందుకంటే మళ్ళీ తర్వాత నాలుగు వందల సమయాన్ని దొరికి దొరక ఇంకా ఆ సమస్య ఏం లేదు మీరు లిస్టు హండ్రెడ్ ఫోర్ వసూలు చేసి పెట్టారు ఓ కుస్తుమూ ఇచ్చేది అంటే అక్కడికది సరివే సో పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ పంచమీ అది ఏషణాయా పంచమి లోకైషణాయాశ్చ వ్యుత్య భిక్షాచర్యం చరంతి అనే ఉపనిషత్తు సో వేషణాత్రయాన్ని వదిలిపెట్టినప్పుడే ఆ పర్సనాలిటీ బాగా డైల్యూట్ అయిపోతుంది భిక్షాచర్యం చరంతి భిక్షాటనం చేసినట్లయితే భిక్ష చేసుకుంటూ బతికేయడం ఏమిటి ఏమవుతుందంటే మీరు ఆశ్రమ నిర్మాణం చేశారనుకోండి మళ్ళీ ఓ బిల్డింగులు మళ్ళీ ఓ పెద్ద నాలుగు ఎకరాల స్థలం దాంట్లో తోట మళ్ళీ దానికి లాను అలానే మనుషులను ఎంప్లాయ్ చేయాలి వాళ్ళేమో చేయటం దా లేదని అల్లం చేస్తూ ఉంటారు యూనియన్ బాజీ ఉంటుంది వాళ్ళందరినీ మేనేజ్ చేయాలి మళ్ళీ ఒక చిన్న సైజు సీఈఓ కింద వర్క్ చేయడం దారిట మరి డబ్బు ఇచ్చినప్పుడు వర్క్ చేయించుకోవాలి యూ హెవ్ టు ఎక్స్ట్రాక్ట్ వర్క్ ఫ్రూ అండ్ యూ హెవర్ టు షో అథారిటీ అథారిటీ చూపించడాన్ని ఏమను వర్ణించారంటే మహాత్ములు ద వైస్ పీపుల్ డు నాట్ షో అథారిటీ అని వైస్ పీపుల్ అథారిటీ చూపించారు నో అథారిటీ డబ్బిచ్చి పనిచేయించుకున్నప్పుడు కూడా అథారిటీ చూపించరు నో అథారిటీ అది వైస్ పీపుల్ యొక్క లక్షణం జ్ఞానులు అథారిటీ చూపించరు కానీ మీరు పెద్ద పెద్ద ఆ నిర్మాణం చేస్తే ఏం చేయాలి దానికేమో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ ఉండాలి డబ్బు పోగేశారనుకోండి ఆ పోగేసిన డబ్బుని వీధిలో పాలిరు కదా దాని మీద అజమాయిషీ చేస్తూ ఉండాలి ఇదో కార్యక్రమం ట్యాక్స్ పడుతూ ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్లు పెట్టుకోవాల్సి ఉంటుంది ఏదేమో చేయాల్సి ఉంటుంది ఒకసారి ఆ సంసారంలోకి దిగితే వన్ థింగ్ నీడ్స్ టు లేదా అలాగా నెక్ట్ అలా పెరుగుతూ పోతుంది ఫస్ట్ కాబట్టి భిక్షాచర్యని చేసుకో ఏ పూట కా పూట ఎవళ్ళో మెతుకులు పెడతా తినేసి చేకడి చేసుకుంటే అయిపోయింది ఏది మెయింటైన్ చేయడాలు ఇళ్ళు వాటిల్లో ఏమీ అక్కర్లా ఆ సమయానికి భగవంతుడు ఏదో భిక్ష ఏర్పాటు చేస్తాడు తినేసి అబో అది ఆ పర్సనాలిటీని డైలీ చేసే ఉపాయాన్ని చెప్పారు అప్పుడు యేషణాత్రయానువృత్తిని హిప్ వాటి వెనక పొడుగుతా అంటే ఏషణలు మూడు ఏషణల వెనక వాటి వెంట వెళుతూ ఉండడం వాటి కోసం ఏవేవో చేస్తూ ఉండడం అని అర్థం దాన్ని విడిచిపెట్టి బ్రహ్మైవాస్మితి ప్రతిపద్యతే అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్వరూపాన్ని తెలుసు ప్రతిపద్యత అంటే జ్ఞాన జానాతి అని అర్థం ప్రతిపత్తి అంటే జ్ఞానం తన యొక్క బ్రహ్మస్వరూపాన్ని అంటే తన యొక్క పూర్ణత్వాన్ని తెలుసుకుంటారు మంచి విచారము అత్ర రాజపుత్ర రాజప్రత్యయవత్ బ్రహ్మప్రత్యయ దృఢీభవతి విస్ఫులింగవదేవా పరస్మాత్ బ్రహ్మణ భ్రష్ట ఇత ఈ విస్ఫులింగ దృష్టాంతం మహాగ్ని నుండి నిప్పురవ్వలో వచ్చినట్టుగా నీవు ఆ పరమాత్మ నుండి వచ్చినావు అని శాస్త్రం చెప్తుంది ఇప్పుడు మహాగ్ని నుండి నిపురవ వచ్చిందంటే ఆ మహత్వం నుంచి జారిపోయి రావ్వ లెవెల్కి వచ్చేసింది అది దాన్ని భ్రష్ట అంటారు జారిపోవుట భ్రంశము అంటే జారిపోవుట సో ఎలా అయితే మహాగ్ని స్థానంలో ఉండే అగ్ని ఆ మహత్వాన్నంతని జార విడిచుకుని జార విడిచి జారవిడిచి నువ్వు నిప్పు రవ్వలా అయింది ఆ కట్టె పుల్ల కట్టె బట్టి ఆ ఉపాధిని బట్టి నీవు అలాంటి నువ్వు అలాగా నువ్వు అవడానికి బ్రహ్మవే పరబ్రహ్మస్వరూపం నుంచి జారి జారి ఇదిగో సంసారిగా నిలబడి ఉన్నావు వాస్తవానికి నిపురవ నిప్పే కాబట్టి నీవు కూడా బ్రహ్మమే ఆ బ్రహ్మప్రత్యయమును దృఢం చేసుకో బ్రహ్మ వేదాంతాన్ని అధ్యయనం చేసినందుకు ఫలం ఏమంటే బ్రహ్మప్రత్యయాన్ని దృఢం చేసుకుంటాయే ఎవరి మీద నా కోపం వచ్చిందనుకోండి నేను బ్రహ్మస్వరూపులను ఎందుకు ఎవరైనా అవమానం చేశారనుకోండి మనకు అవమానమేముంది బ్రహ్మస్వరూపు నేను ఇంకా అవమానమే ఉన్నది అని ఆ విధంగా సంసార ప్రత్యయయము మీద ఇబ్బంది పెడుతుంది అప్పుడు దాన్ని త్రోసిపుచ్చి బ్రహ్మప్రత్యయాన్ని స్వీకరించాలి బ్రహ్మప్రత్యయంలో ఉండడదు దాని గురించి అసలు సమస్యలేదు ఇప్పుడు ఈ రాజపుత్రుడు ఉన్నాడు వీడు ఏం చేస్తాడు అంతఃపురంలో మహారాజు గారు వీడికి పట్టాభిషేకం చేస్తాడు పటాభిషన్ చేస్తే ఏ ప్రత్యయంలో ఉంటాడు యాధ ప్రత్యయంలో ఉంటాడా రాజప్రత్యయంలో ఉంటాడా యాదప్రచయాన్ని విడిచిపెట్టేస్తాడు రాజప్రచయంలోనే ఉంటాడు అప్పుడప్పుడు వ్యాధప్రతయం మళ్ళీ వస్తుంది చెప్పాను కదా కథలో ఆ బంగారపు శిల్పం ఉంటే దీన్ని కొట్టేస్తే ఎలా ఉంటుందో అనిపిస్తుంది మంత్రి గమనించాడు మంత్రితో చెప్పలేదు మంత్రి గమనించాడు వీడిని నడిచి వెళ్తున్నాడు ఇందాక నేను కథ సరిగ్గా చెప్పలా ఎప్పుడు గుర్తొచ్చింది ఇవన్నీ పుచ్చు స్వామిజీ కథలో అలా నడిచి వెళ్తున్నాడు ముందు మంత్రి మంత్రిలు మంత్రి తీసుకెళ్తున్నాడు కోర్టుకి ఆ లోపల శిల్పం కనపడింది బంగారు శిల్పం చూసి కొట్టేద్దాం అనిపించింది వీడికి మంత్రి గమనించాడు ఏమిటి శిల్పం చూసి అలా ముఖం కొట్టేద్దాం అనుకున్నావా అంటే అబ్బాయి అబ్బెపాయా యథార్థం చెప్పు అవును కొట్టేద్దాం అనిపించింది కొట్టే అక్కర్లేదు ఎందుకో తెలిసినా అది నీదే ఏం తీసుకెళ్తావా కొట్టుకుంటావా మోస్తావా తీసుకోపోయి అదే ఎందుకు మొదటి ఎందుకు అక్కడే ఉన్నవి నాదేగా అంతే అలా ఉంటే అలా కాబట్టి అప్పుడప్పుడు సంసార ప్రత్యయాలు దండయాత్ర చేస్తాయి చేసినప్పుడు బ్రహ్మ ప్రత్యయంలో నిలబడి ఆ సంసార ప్రత్యయాన్ని నెట్టివేయాల్సి ఉంటుంది ఆ రాజకుమారులాగే విస్ఫలింగస్ ప్రాగ్నే భ్రంశాత్ అగ్ని ఏకత్వ దర్శనాత్ ఈ నిపురవ్వ ఆ మహాగ్ని నుండి విడిపోయింది బయటపడిపోయింది బయటపడిపోయి రవ్వ అయిపోయింది ఆ రవ్వ కింద విడిపోవడానికి ముందు ఆ నిపురవ్వ ఎలా ఉండే మహాగ్నితోటి ఏకమై ఉండేను కాబట్టి మహాగ్నితోటి ఏకమై అభిన్నమై ఉండేను జారిపోక ముందు జారిపోయిన తర్వాత మహాగ్ని నుంచి విడిపోయినట్టుగా భ్రమ కలిగింది కానీ వాస్తవంలో మహాగ్ని కంటే ఏనాడు విడిపోలేదు విడిపోయింది అనుకున్నప్పుడు కూడా పూర్వమునందు మహాగ్నితో ఏకమయ్యే ఉండేను అదేవిధంగా ఈ జీవుడు కూడా పరమాత్మ నుండి విడిపోయి ఉపాధిని పట్టుకుని నేను సంసారని సుఖిని దుఃఖిని దుఃఖిస్తున్నాడు వాస్తవానికి వీడి పరిచ్ఛిన్నాభిమానాన్ని పట్టుకోకముందు పరమాత్మతో ఏకముగానే ఉండెను నిద్రావస్థయుడు వీడు పరమాత్మతో ఐక్యమై ఉండెను కాబట్టి తన యొక్క పరమాత్మ అభేదమును బ్రహ్మప్రత్యయమును దృఢం చేసుకోవడమే వీడు చేయాల్సింది అంతే